హరిభ్యో నమ్మ హరి బ్రహ్మానందరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గనసదృం తమిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీభూత భావాతీత త్రిగుణరం సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యోచిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజతో బ్రహ్మైవాహస్ అహం పదార్థర సశివసర వ్యాస శంకరచస్మదాచార్యపర్యంత వందేగరం పరీగురుభ్యో నమ సాయిరా అండి గురువు గారు ముప్పై నాలుగవ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముక్తోస్మిర్మల నిన్న నిర్వికల్ప చదువుతున్నా అధిష్టానంగా సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములతో తనకొక దామం ఉండగా బయట నుండి కూర్చుకొచ్చిన వివేకం ఆ స్థానంలో స్వరూపంగా చేరాలంటే పెద్ద సమస్య ఒక స్థానంలో తానుండగా వేరొకరు వచ్చి కూర్చోవాలంటే ఎట్లు బాహ్య వివేకమును స్థానంగా స్వరూపంగా అంగీకరించినప్పుడు ఈ సమస్య ఇంతింతగా పెరుగుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటి వ్యవహార జ్ఞానం బయట నుంచి తెచ్చుకుందాం మనం స్వరూప జ్ఞానం లోపల కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మనకి స్వరూప జ్ఞానాన్ని ప్రధానంగా భావించాలా వ్యవహార జ్ఞానాన్ని ప్రధానంగా భావించాలా అని దానికి ప్రశ్న మనం వ్యవహార జ్ఞానాన్ని ప్రధానంగా భావించి జీవించే జీవితం ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువైపోయింది ఎంత ఎక్కువైపోయిందయ్యా అంటే స్వరూప జ్ఞానం మరుపుకెళ్ళిపోయేటంతగా ఎక్కువైపోయింది అంటే ఎక్కువైపోయేటప్పటికీ సింహాసనం కాస్తే అప్పుడు స్వరూప జ్ఞానం బదులు వ్యవహార జ్ఞానం ఎక్కేస్తుంది కనకపు సింహాసనమును సునకమును కూర్చుండబెట్టిన భంగి అది మనకి ఒక ఉపమానం నాకు ఇంకా బంగార సింహాసనం మీద వాసనామై దేహంతో కూడుకున్నటువంటి శునకాన్ని కనుక కూర్చోబడితే ఎలా ఔచిత్యం ఉండదు అలాగే మన హృదయం అనే సింహాసనంలో స్వరూప జ్ఞానం అనేటటువంటి దైవం ప్రతిష్ఠితం అవ్వాలి వాసన చేత వచ్చినటువంటి దేహాత్మభావం అనేటటువంటి శునకం కూర్చుని రాదు ఇది ఔచిత్యం కాదు ఇది ఉచితం కాదు దీనివలనే అన్ని సమస్యలు వచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా మనం సాధన ద్వారా ఏం చేస్తున్నామంటే ఈ శనకాన్ని పోగొడుతున్నాం పరిగెట్టిస్తున్నాం బయటికి అప్పుడు ఆ సింహాసనం ఖాళీగా ఉంటుంది అప్పుడు ఆ చిత్తశుద్ధి వలన నీకు ఆ స్వరూప జ్ఞానం తెలియబడుతుంది ఆ తెలియబడుతుంది ఇది మనం సాధన ద్వారా చేసేటటువంటి పని అర్థమైన తీరని సమస్య తీరని సమస్య పరిష్కారం లేని సమస్య ఎందుకని దేహం ఉన్నంత వరకు దేహాత్మ భావం ఉంటుంది మరి దేహాత్మ భావం ఉన్నంత వరకు ఎనిమిది శరీరాలు ఉంటాయి ఎనిమిది శరీరాలు ఉన్నంత